సపోజ్ మీరు పువ్వులు వేస్తున్నారు దేవుడి మీద ఒకదాని తర్వాత ఒకటి ఆ నామాలు ఆయన అలా చదువుతూ ఉంటాడు నమాహ నమాహ అంటో నమహ అంటే సరిపడుతుంది కానీ దీర్ఘం పెట్టి నమాహ అంటూ ఉంటాడు అది అనవసరం అలాగే దీర్ఘం పెట్టకూడదు కానీ నమహ అంటే సరిపడుతుంది కానీ ఏదో ఆయన జాతమైనట్టు ఆయన చదువుతూ ఉంటాడు మీరు పువ్వులు వేస్తూ ఉంటారు ఆయన మనస్సు ఇక్కడ లేదు మీ మనస్సు ఇక్కడ లేదు అది అర్చన అలా అయిపోతుంది అర్చన ఏదో కొద్ది గొప్ప అవుతుంది కూడా కానీ పాయింట్ ఈజ్ నిత్యము మీరు మొత్తం ఇరవై నాలుగు గంటలు ఈశ్వరార్పణ బుద్ధితో ఉండొచ్చు అంటే మరి నిద్రపోవడం మాట నిద్ర కూడా ఈశ్వరార్పణ బుద్ధితో నిద్రపోవచ్చు నిద్రపోయి ముందు ఈశ్వరుణ్ణి ప్రార్థించి నిద్రపోయి నిద్ర లేవగానే ఈశ్వరుణ్ణి ప్రార్థించి నిద్రలేస్తే రెండు ప్రార్థనల మధ్యన ఉన్న నిద్ర అంతా కూడా ప్రార్థన అయిపోతుంది అది రూల్ అది కాబట్టి నిద్ర కూడా ఈశ్వరార్పణ బుద్ధే ఏమంటే పొందాలే నిద్రపోవాలి పొద్దున్నే లేచి మళ్ళీ ధ్యానం చేయాలి అన్నాడనుకోండి ఇప్పుడు వాడు నిద్ర దేనికోసం పోతున్నాడు అంటారు ఈశ్వరాత్మ బుద్ధితో నిద్రపోతున్నట్లు లెక్క అవున పెందరాలైన నిద్రపోవాలి పొద్దున్నే లేచి కోర్టుకు వెళ్ళి మీద సూటు ఒకటి పారేయాలని అన్నాడు అనుకోండి అంటే కాబట్టి నిద్ర కూడా ఈశ్వరుని వైపు ఉన్ముఖం అయ్యేందుకు అవకాశం ఉంది నిద్ర కూడా స్నానం స్నానం ఎందుకు చేస్తున్నారు అంటే స్నానం చేస్తే కానీ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ పెట్టరు అందుకోసం చేస్తున్నాను అన్నాడు అనుకోండి అలా కాకుండా స్నానం ఎందుకు చేస్తున్నావు అంటే స్నానం చేస్తే మనస్సు ప్రసన్నంగా ఉంటుంది అప్పుడు ఈశ్వరుడు నువ్వు ఐదు నిమిషాలు ధ్యానం చేసుకోగలుగుతాము స్నానమే చేయకపోతే ఇంక ధ్యానం ఏం చేస్తున్నాయా అందుకోసం స్నానం చేస్తున్నాను అని అన్నాడనుకోండి వాడు ఈశ్వరార్పణ బుద్ధితో స్నానం చేసినట్టు అవుతుంది ఇప్పుడు ఒకడు గంగలో స్నానం చేస్తున్నాడు సబ్బు పట్టించి గంగలో స్నానం చేస్తున్నాడు నేను అడిగాను ఏమయ్య గంగలో స్నానం చేస్తున్నావు కదా ఈ సబ్బు ఏమిటా అంటే చూడు నువ్వు చేయి నేను గంగలో స్నానం చేయట్లేదు నేను స్నానం చేస్తున్నాను అని చెప్పాడు నేను గంగలో చేయట్లేదు నేను స్నానం చేస్తున్నాను నువ్వు చేసుకో గంగలో స్నానం అని చెప్పాడు ఆయన హీస్ రైట్ ఇన్ హీస్ థింకింగ్ ఇప్పుడు ఆయన గంగా స్నానం చేసినట్లు లెక్క కాదు మీరు బాత్రూంలో స్నానం చేసుకున్నారు బకెట్లో నీళ్లు పోసుకుని గంగే చేయమునే చేయము గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్మిని సన్నిధింకురు అని భావన చేసి నెతి మీద నీళ్లు పోసుకున్నారనుకోండి అది గంగా స్నానం అయిపోతుంది కాబట్టి చేసి పని అదే కొత్త కొత్త పనులేం మొదలట్టర్లా అదే పని చేస్తారు చేస్తే ఈశ్వరోన్ముఖంగా కనుక చేసినట్లయితే అది ఈశ్వరార్థం సక్రియ అనే డిస్క్రిప్షన్కి ఫిట్ అవుతుంది దాన్ని యోగం యుంజన్ అని అంటారు అప్పుడు దా యోగము అనబడుతుంది అయితే ఇప్పుడు అటువంటి యోగాన్ని మనం చేయాలి నిత్యయోగము యోగం యుంజన్ అనే రెండుసార్లు ఆ పదాన్ని ప్రయోగించటాన్ని బట్టి నిత్యయోగము అయితే ఈ యోగము ఎలా చేయాలి వెరీ ఇంట్రెస్టింగ్ వెర్స్ ఇది మయ్యాసక్తమహ మదాశ్రయ ఇప్పుడు ఆశ్రయము ఆసక్తి అనే రెండు పదాలు వాడుతున్నాడు అక్కడ శ్రీకృష్ణుడు ఆశ్రయము నేను కావాలి నేనంటే ఈశ్వరుడు అని అర్థం చెప్తున్నవాడు ఈశ్వరుడు కనుక ఈశ్వరుడు ఆశ్రయము కావాలి ఆసక్తి ఎక్కడ ఉండాలి ఈశ్వరునిపై ఉండాలి దాన్ని భాష్యకారులు బాగా వ్యాఖ్యానం చేస్తారు చూద్దాము మయీ తి క్ష్యమాణ విశేషణే పరమేశ్వరే ఆసక్తం మనహ అది మనసు పూర్తిగా లగ్నమై ఉండాలి ఆసక్తం అంటే పూర్తిగా లగ్నమై ఉండు మనస్సు ఎవళ్ళ మీద పూర్తిగా లగ్నమై ఉండాలి నా మీద అంటే ఈశ్వరునిపై మనస్సు పూర్తిగా లగ్నమై ఉన్నవాడు అది ఫస్ట్ ఒక క్వాలిఫికేషన్ ఓకే హే పార్థ యోగం యుంజన్ మనస్సమాధానం కుర్వన్ ఇప్పుడు ధ్యానయోగమైన వెంటనే వచ్చిన అధ్యాయం మొదటి శ్లోకం ఏడో అధ్యాయంలో అంచేతనే ఇక్కడ యోగముననుష్ఠించువాడు అంటే అర్థం మనస్సు యొక్క ఏకాగ్రతను అభ్యసించువాడు అని అర్థం చెప్పారు భాష్యత ప్రకరణాన్ని పక్కకి జరగకుండగా ఖచ్చితంగా ప్రకరణంలో నిలబడి ఆయన వ్యాఖ్యానం చేస్తారు అది ఇప్పుడు సాధారణంగా గీత బోధించే వాళ్ళు ఎటు పోతూ ఉంటారు ఆ శ్లోకాన్ని పట్టుకుని ఎక్కడికైనా పరిగెత్తుకుపోతారు ఎటువైపు అయినా ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చుకుంటూ పోతారు అలా చేయరాదు ఆ ప్రకరణానికి కట్టుబడి మీరు వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ యోగము అంటే ఇక్కడ మనస్సు యొక్క ఏకాగ్రత ధ్యానయోగం మీరు ధ్యానాన్ని చేయాలి ఇప్పుడు ఇప్పుడు మీరు పొద్దున్నే లేచి కొద్దిసేపు ఏదో ఈశ్వరార్పణ బుద్ధితోటి మీరు కొంత సమయాన్ని కేటాయిస్తారు ఆ సమయంలో మీరు కర్మ పార్టీ ఎంత ఉంటుంది ధ్యానం పార్టీ ఎంత కొంచెం అది ఆర్గనైజ్ చేసుకోవాలి కర్మని వీధిపెట్టేయమని నేను అంటలేదు కానీ బాహ్య కర్మ కంటే ఆంతరమైన ధ్యానం యొక్క పవర్ దాని యొక్క శక్తి ఎక్కువని మాత్రం మీరు గుర్తించాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా స్థూలం కంటే సూక్ష్మం గొప్పది సో బాహ్యమైన కర్మలో మనం చేసుకునే సందర్భాన్ని బట్టి గృహస్థ ధర్మాన్ని అది చేయాలి చేస్తూనే అంతరమైనటువంటి ధ్యానానికి ప్రాధాన్యం ఇవ్వాలి అది యోగం యుంజన్ మనస్సమాధానం కురవన్ తప్పనిసరిగా కొద్దిసేపు ధ్యానాన్ని చేయాలి కొంతమంది అంటారు మాకు ధ్యానం చేయడానికి ఖాళీ లేదండి మేమేమో సహస్రనాంకూర్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఆ తర్వాత ఇంకొక క్రియ కూడా చేసేది ఉంది ఇంత ఎప్పటికీ గంట అయిపోతుంది ఇంకా ధ్యానానికి టైం ఎక్కడ ఆడతారు అంటే అప్పుడు నేనేం చెప్పగలుగుతాను నేను మీరు చేస్తున్న పూజ మానేమని నేను ఎందుకు చెప్తాను అలా చెప్పను కదా అలా చెప్పరు అలా చెప్పరు ధ్యానం చేయండి అని చెప్తారు కాదండి టైం లేదు అంటే ఆ టైంలోనే మీరు అడ్జస్ట్ చేసుకుని ధ్యానం చేయండి అని చెప్తారు యూ హ్యావ్ టు గెట్ ది క్యూ ఫ్రమ్ ఇట్ దాని నుంచి మీరు సూచనలు తీసుకుని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి కానీ మిమ్మల్ని మానేసేమని ఎవడు చెప్తాడు చెప్పరు అలాగా ఎందుకంటే అలా చెప్తే దాన్ని డిస్టార్ట్ చేసినట్టేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ధ్యానానికి తగినంత ప్రాధాన్యాన్ని మన యొక్క సాధనలో ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఉదయం ఒక గంటసేపు సాధన అని మీరు అనుకుంటే ఆ యూని ఆ టైంలో కొంత ప్రధానమైనటువంటి అంశాన్ని ధ్యానానికి కే మీరు కే కేటాయించాల్సి ఉంటుంది చాలా ప్రధానమైన విషయం సో మనస్సమాధానం కున్ ఓకే మదాశ్రయ అహమే పరమేశ్వర ఆశ్రయో సమదాశ్రయ నేనే ఆశ్రయముగా ఎవడికో వాడు మదాశ్రయ నేను ఉంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడనైన నేను ఎవనికి ఆశ్రయమో వాడు మదాశ్రయ అంటే ఇప్పుడు ఏమైంది నాయందు నీ మనస్సు లగ్నమై ఉండాలి నెంబర్ వన్ ఈశ్వరుని ఎందు నెంబర్ టూ నీ యొక్క ఆశ్రయము కూడా ఈశ్వరుడే అయి ఉండాలి ఇక్కడ రెండు అంశాలు ఆశ్రయము ఆసక్తి రెండూ కూడా ఈశ్వరుని పైనే ఉండాలి కానీ సాధారణంగా మనిషి ఎలా ఉంటాడంటే ఆశ్రయిస్తాడు ఆసక్తి సంసారంపై ఉంటుంది అవునా ఇప్పుడో వెంకటేశ్వర స్వామి నువ్వు వరములను ఇచ్చుతావు అని వీడు అంటాడు పూజ చేస్తున్నాను వరాలు పూజ చేస్తున్నాను అంటే ఎవళ్ళని పట్టుకున్నట్టు వెంకటేశ్వర స్వామిని పట్టుకున్నాడు అంటే ఆశ్రయం ఈశ్వరుడైనాడు వరాలంటే ఏం వరాలు సంసారానికి సంబంధించినవి కాబట్టి ఆసక్తి ఎక్కడుంది సంసారం లేదు కాబట్టి సంసారాసక్త మదాశ్రయ ఆయడా లేదా ధనం కోసం దేవుణ్ణి పూజిస్తే అప్పుడు మనం ఏమని చెప్పాలి ఈశ్వరాశ్రయసక్త అని చెప్పాలి అంతే కదా పదవి కోసం పూజించాడనుకోండి ఈశ్వరాశ్రయ అధికారాసక్త అని చెప్పాలి చాలామంది అలా చేస్తారు ఎలక్షన్కి అది ఏదో వేస్తారు నామినేషన్ వేసే ముందు గట్టిగా పూజలు అవి చేసుకుని ముహూర్తం అది చూసుకుని వెళ్ళి నామినేషన్ వేస్తారు ముహూర్తం చూస్తున్నాడు పూజ చేస్తున్నాడంటే అంతా దేవుడికి సంబంధించింది నామినేషన్ వేస్తున్నాడు అంటే అది సంసారానికి సంబంధించింది దేవుడిని అడ్డుపెట్టుకుని ఆశ్రయంగా చేసుకుని సంసారంలో ఉండే ఆసక్తిని మనం నెరవేర్చుకోవాలి దీని పేరే ఇది ఇది సంసారం కోసం చేసి భక్తి సంసారం కోసం చేసి భక్తి భక్తి అంటే ఈశ్వరుణ్ణి ఆరాధించటం సంసారం కోసం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు ఇది దీన్ని యోగము అని అనరు మరైతే ఈశ్వరుణ్ణి ఆశ్రయించటం దేనికోసం ఈశ్వరుని అందరి ప్రేమతో ఈశ్వరుణ్ణి ఆశ్రయించవలేను ఇక్కడ ఓ వాక్యం చెప్పారు ఎలాగంటే కశ్చిత్ రాజాశ్రయో భవతి కింటు తసక్తి భార్యాసు ఇక్కడ ఆసక్త అనే పదం అవుతుంది సో ఇక్కడ మయ్యాసక్త మన ఈ ఆసక్త అనే పదమే హిందీలో ఆశిక్ అని వినపడుతుంది మీరు ఆషిక్ అనే మాటలు ఉన్నారా ఆశిక్ అంటే ఏమిటి ప్రేమ ప్రేమ ఆశిక్ అంటూ ఉంటారు హిందీ వాళ్ళు అలా అంటారు ఈ ఆసక్త ఏ ఆసిక్ అయింది కాబట్టి సంసారం మీద ప్రేమ దేవుణ్ణి ఆశ్రయించటం పనికిరాదు మరి ఎలా ఉండాలి ఇక్కడ దృష్టాంతం ఏమిటంటే కచ్చిత్ రాజాశ్రయో భవతి కింటూ తస్య ఆసక్తి భార్యాసు భవతి ఒక ఆయన ఉన్నాడు పొద్దున్నే లేవగానే స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి రాజుగారి కొలువుకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి రాజుగారిని చాలా ప్రేమగా సేవిస్తూ ఉంటాడు ఆయన ఆశ్రయించుకుని ఆయనకు కావలసిన పనులన్నీ చేసి ఉంటాడు సాయంకాలం ఇంక ఇంటికి వెళ్ళిపోయే పోయని రాజుగారి చెప్పే వరకు రాజుగారి దగ్గరే ఉంటాడు సాయంకాలం అవగానే ఇంటికి వచ్చేస్తాడు ఆయన చెప్పిన తర్వాతే ఇంటికి వస్తాడు కాబట్టి ఇప్పుడు మనం ఆయన ఏమని చెప్పొచ్చు రాజాశ్రయ అని చెప్పచ్చు ఏమండే కానీ ఆయన ప్రేమ ఎక్కడుంది రాజు మీద ఉందా కుటుంబ సభ్యుల మీద ఉందా కుటుంబ సభ్యు కుటుంబం మీద ఉంటుంది భార్యాసు కాబట్టి మనం ఉద్యోగం చేసే అలాగే ఉంటారు ఆశ్రయం ఒకటి ప్రేమ మరొకటి ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంటాడు మెడిసిన్స్ తీసుకుని దేశమంతా తిరిగి ఆ మెడిసిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు మెడికల్ డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రేమ ఎవరి మీద ఉంటుంది మెడిసిన్స్ ఎవరికి ఇస్తున్నాడో వాళ్ళ మీద ఉంటుందా లేకపోతే తను తన భార్య తన పిల్లల మీద ఉంటుందా కాబట్టి ఈ విధంగా రాజాశ్రయ భార్యాసక్త రాజాశ్రయ ధనాసక్త రాజాశ్రయ అధికారాసక్త అలా ఉంటారు కదా కానీ శ్రీకృష్ణుడు ఉంటున్నాడు ఈ వేషాలు పనికిరావు అంటున్నాడు నువ్వు భక్తి యోగము అనేది నువ్వు అనుష్ఠంతో దలుచుకుంటే నీకు యోగం వద్దు సంసారం కావాలంటే అలా కానీ కానీ నీకు యోగమే కావాలనుకుంటే మాత్రం ఈ వేషాలు పనికిరావు ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ బిజినెస్ కూడా ఇప్పుడు గోల్ మీరు సాకర్ మ్యాచ్ చూసారా సాకర్ గోల్ వేశారా లేదా అడిగారు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పాడు ఇప్పుడు గోల్ పడ్డట్ట లేనట్ట ఇప్పుడు గోల్లో ఎక్క వేస్తారా వేయరాదాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఆ రకంగా మేము యోగం చేస్తున్నామండి ఫిఫ్టీ ఫిఫ్టీ నో హండ్రెడ్ పర్సెంట్ గోలు పడింది అంటే హండ్రెడ్ గోలే పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ గోల్స్ ఉండవు అవి యాక్సెప్ట్ చేయరు ఇస్తే ఫుల్ గోల్ ఇస్తారో లేకపోతే జీరో గోల్ ఇక్కడ కూడా యోగము లేకపోతే అయోగము కాబట్టి సగం ఈ క్లవర్నెస్ పనికిరాదు మేము దేవుణ్ణి పూజ చేస్తాము సంసారం మీద ప్రేమ పెట్టుకుంటాము ఇది పనికిరాదు మయ్యాసక్తమన యుంజన్ మదాశ్రయ భాష్యకారులు అంటున్నారు యోహి కశ్చిత్ పురుషార్థేన కైనచిత్ అర్థీభవతి సతత్సాధనం కర్మ కర్మ అగ్నిహోత్రాది తపోదానం వాశ్రయం ప్రతిపద్యతే యోహి కశ్చిత్ ఎవడో ఒక ఆయన ఉన్నారు ఎవరో ఒక వ్యక్తి ఆయన అర్థీభవతి ఆయనకు ఒక కోరిక గలవాడు ఏమిటండి ఆయన కోరిక పురుషార్థేన కైనచిత్ అర్థీభవతి పురుషార్థాలు ఉన్నాయి పురుషార్థాలలో ధర్మ అర్థ కామ ఈ మూడు పురుషార్థాలు తీసుకోండి ఈ మూడు పురుషార్థాల్లో ఏదో ఒక పురుషార్థాన్ని ఆయన కోరుతున్నాడు పురుషార్థము అంటే మనిషి కోరుకునేది మనిషి కామనలు అంటే భోగ్యములను కోరుకుంటాడు కావండి ఆ భోగ్యాలని సంపాదించటం కోసం అర్థము అంటే ధనాన్ని కోరుకుంటాడు తర్వాత ఈ లోకంలో అర్థకామాలని కోరుకోవడం మాత్రమే కాకుండా పరలోకంలో కూడా భోగాలని కోరుకుంటాడు కనుక ఆ పరలోకంలో భోగాల్ని రిజర్వ్ చేసుకునే పద్ధతి ఏమిటి ధర్మము అంటే పుణ్యము మీరు గోదానం చేసో లేకపోతే నదీ స్నానం చేసో లేకపోతే యజ్ఞమో యాగమో చేసో పుణ్యాన్ని మూటగట్టినట్లయితే ఈ భోగాలన్నీ పరలోకంలో కూడా కొనసాగిపోతాయి దాని పేరు ధర్మము కాబట్టి వీడు ధనాన్ని కోరేవాడు కావచ్చు అర్థ కామాన్ని కోరి కామనంటే కోరిక దాన్ని ఏది భోగ్యము భోగ్యమును కోరేవాడు కావచ్చు లేదా స్వర్గాది పుణ్యలోకాలను కోరివాడు కావచ్చు వాడు కోరుకునేది అది ఇప్పుడు దానికి సాధనమేమిటి ఇప్పుడు స్వర్గాన్ని కోరాడు అనుకోండి దానికి సాధనం ఏమిటి అగ్నిహోత్రాది కర్మ అది తీసుకోండి దృష్టాంతంగా అగ్నిహోత్రము మొదలైన కర్మ చేసినట్లయితే స్వర్గం లభిస్తుంది తపహ తపస్సు చేస్తే స్వర్గం లభిస్తుంది దానం వా దానాన్ని చేస్తే కూడా స్వర్గం లభిస్తుంది ఇప్పుడు వీడు దేన్ని ఆశ్రయించినట్టు కోరుకునేది స్వర్గం దానికోసం దేన్ని ఆశ్రయించేటట్టు కర్మను ఆశ్రయించవచ్చు లేకపోతే తపస్సును ఆశ్రయించవచ్చు లేకపోతే దానాన్ని ఆశ్రయించవచ్చు సో ఈ విధంగా ఆసక్తి ఒక చోట ఆశ్రయం మరొక చోట మీకు ఉండటం కనపడుతూ ఉంటుంది లోకంగా అయ్యు యోగి మామేవ ఆశ్రయం ప్రతిపద్యతే ఇప్పుడు ఈ యోగి గురించి మనం మాట్లాడుతున్నాం వీడు వీడి ప్రేమ ఎక్కడ ఉన్నది నాపై అంటే ఈశ్వరునిపై ప్రేమ గలదు వీడు ఆశ్రయించింది దేన్ని ఈశ్వరుణ్ణే ఆశ్రయించినాడు అంటే దీన్ని ఎలా చెప్తారంటే ఉపాయము ఈశ్వరుడే ఉపేయము ఈశ్వరుడే అని చెప్తారు ఈ ఉపేయము అంటే మన గమ్యం అదే అది ఈశ్వరుడే ఆ గమ్యాన్ని చేరుకునే దారి సాధనం అది కూడా ఈశ్వరుడే ఉపాయ ఉపేయముల యొక్క ఐక్యాన్ని ఈ శ్లోకంలో బోధించారు దాని పేరే యోగము అంచేతనే ఈశ్వర ప్రాప్తి కోసం చేసే సాధన కూడా ఈశ్వర స్వరూపమే అయిపోతుంది ఇంకా వేరే ఈశ్వర ప్రాప్తే ఉండదు సాధన సాధ్యముల ఏకీకరణ ఇక్కడ యోగంలో భక్తి యోగంలో ఉండే ప్రధాన లక్షణం ఏంటంటే సాధన సాధ్యముల ఏకీకరణ అంచేతనే ఇంకో రకంగా కూడా చెప్తారు సాధన భక్తి సాధ్య భక్తి అని అంటారు మీరు భక్తి చేస్తున్నారు భక్తి చేస్తున్నారు అంటే భక్తి సాధనము ఈ భక్తి అనే సాధనం ద్వారా మీరు సంపాదించద సంపాదించగోరే సాధ్యము ఏది అని అడిగితే భక్తియే అంటే భక్తిని కోరి భక్తిని చేస్తున్నారు అనమాట ఇప్పుడు ప్రియుడు ప్రియురాలిని ప్రేమిస్తున్నాడు ఏం చేస్తున్నావా ప్రేమిస్తున్నాను ఎందుకోసం ప్రేమిస్తున్నావు అంటే ప్రేమ కోసమే ప్రేమిస్తున్నాను అంటే బాగుంటుందా కట్నం కోసం ప్రేమిస్తున్నాను అంటే బాగుంటుందా మీరు చెప్పండి ఎలా ఏది అలా అనకూడదు ఒకవేళ కట్నం తీసుకున్నా అది కొంచెం సందర్భంగా ఉండాలి కానీ నేను ఓ అమ్మాయి ఓ ఓ ప్రియురాలా నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే మీ నాన్నగారు చాలా ధనవంతుడు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు అనుకోండి అది వినడానికి చెప్పడానికి కూడా చాలా కష్మిలంగా లేదు కానీ దేవుడి దగ్గర వేషాలన్నీ సాగిపోతూ ఉంటాయి పాపం ఆయన ఏం ఓ దేవా నీకు నమస్కారము ఎందుకంటే నాకు డబ్బు మీద ప్రేమ ఉంది కాబట్టి నీకు దండం పెడుతున్నాను అంటే నీకు డబ్బు మీద ప్రేమ ఉంటే డబ్బుకే పెట్టు దండం నాకెందుకు పెడతాం అని అండడు పాపం పైగా ఓ హామీ కూడా ఇస్తాడు ఓ పదిసార్లు దండం పెడితే ఏదో కొంత డబ్బు కూడా వస్తుంది లేపో అంటాడు కానీ దేవుడు మాత్రం దొరకడు దీనికి శ్రీరామకృష్ణవారు కృష్ణాంతం చెప్పేవారు పిల్లవాడు వాడికి తల్లి ఏం చేస్తుందంటే ఆట బొమ్మలు ఇస్తుంది వీడు ఆడు ఇది ఇంకో దృష్టాంతం ఇందాక తల్లి దృష్టాంతంతో దీన్ని కల చేయకూడదు ఎక్కడికక్కడే సో ఆట ఇస్తుంది వీడు ఆడు ఆ ఆట బొమ్మలలో ప్రేమ పెట్టుకుని వాడు ఆడుకుంటున్నంత సేపు తల్లి వీడి ముఖం చూడదు ఆవిడ పనుల్లో ఉంటుంది కానీ వీడు ఈ ఆట బొమ్మల్ని గిరాటేసి ఏడుపు ప్రారంభిస్తాడు అమ్మా నువ్వే కావాలి నా కోని ఏడుస్తాడు అప్పుడు పనులన్నీ మానేసి వచ్చి వీడిని ఎత్తుకుంటున్నాడు అలాగే ఈ సంసారం ఇవన్నీ ఆట ఈ కారులు అధికారాలు ధనము ఇవన్నీ కూడా ఆట బొమ్మల అలా వస్తాయి ఇలా పోతాయి ఉన్నప్పుడు కొంచెం ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఎంతసేపు ఉంటుంది ఉల్లాసం ఓ కొత్త కారు అనుకోండి ఎంత ఇదో ఆట వస్తుాయ్ ఎంతకా ఎంతసేపు ఉంటుందో దాని ఉల్లాసం అరగంట ఉంటుంది ఒక గంట ఉంటుంది ఆ తర్వాత వీడిని చూసి చుట్టుపక్కల వాళ్ళు అసూయపడ్డవే తప్ప వీడికేం ఉల్లాసం ఉంది వీడేదో దాంతో కుస్తీ పడుతూ కాబట్టి ఈ ఆట వస్తువుల వంటి ప్రాపంచిక భోగముల వెంట పరుగులెత్తుతున్నంతసేపు ఈశ్వరుడు వీడు జోలికి రాడు కానీ కానీ నువ్వే వెళ్ళు నీకు తల బొప్పి కట్టినప్పుడు నువ్వే వస్తావు వెళ్ళు అనుకులేస్తాడు కానీ ఈ ప్రాపంచిక వస్తువులన్నన్నింటినీ తిరస్కరించి హే ఈశ్వర నీకోసమే నేను ఉన్నాను నువ్వే నాకు కావాలి అని భోరుమని వీడు ఏడ్చినప్పుడు తప్పనిసరిగా వీడికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అని శ్రీరామకృష్ణుని వారు ఉండేవారు కాబట్టి ఒకదాన్ని కోరుకుని ఈశ్వరుణ్ణి పట్టుకోవటము అది భక్తి యోగము అనిపించుకోదు ఇప్పుడు భగవద్గీతలో చెప్పే మాటలు మీకు లోకల్లో ఉండే వ్యవస్థకి అనుకూలంగా ఉండవండి మీరు లోకల్లో మీరు అనుకుంటున్నవన్నీ ఇక్కడ నేను పాఠంలో చెప్తారని మీరు అనుకోద్దు మీకు లోకల్లో ఏ సందర్భం ఉంటుందో దానికి ఇక్కడ పాఠానికి సందర్భం ఉండదు ఇది ఆపోజిట్ ఉంటుంది లోకల్లో ఏం చెప్తారు కొత్తగారు కొనుక్కున్నావా పోయి హనుమంతుడికి పూజ చేసుకురా అని చెప్తారు హనుమంతుడి పూజకిను కొత్తగారికి సంబంధం ఏమిటి అంటే ఉంటుంది సంబంధం సం ఈశ్వరుని ఆశ్రయి హనుమంతుడు ఈశ్వరుడే కదా ఈశ్వరుని ఆశ్రయిస్తే సంసారంలో పైకి రావచ్చు అని చెప్తారు సలహా ఆ సలహాన్ని దీంతో ముడిపెట్టద్దు ఇదేటిలా చెప్తున్నాడని మీరంటే ఆ ఈ పాఠం ఇలాగే ఉంటుంది దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అస్తూ అయంతు యోగి మామేవ ఆశ్రయం ప్రతిపద్యతే ఇక్కడ మనం ఏ యోగి గురించి మాట్లాడుకుంటున్నామో ఈ యోగి మాత్రం ఇతరమును ఆశ్రయించడు స్వర్గాది లోకాలనిచ్చే కర్మలని తపస్సుని దానాలని ఆశ్రయించడు మరి దేన్ని ఆశ్రయిస్తాడు ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తాడు కర్మ చేయడని కాదు కర్మ చేస్తాడు తపస్సు చేస్తాడు దానం చేస్తాడు కానీ ఆశ్రయించేది ఈశ్వరుణ్ణి మాత్రమే తపస్సు ద్వారా దానం ద్వారా కర్మ ద్వారా ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకుంటాడు హిత్వా అన్యత్సాధనా మయ్యేవా ఆసక్తమనా ఈశ్వరుణ్ణి ఆరాధించటము భక్తిని చేయుట ధ్యానించుట తప్ప ఇతరమైన సాధనమును దేని చేపట్టడు అని అంటున్నారు భాష్యకారులు అలా అంటున్నారు అన్యత్ సాధనాంతరం ఒక సాధనమును మరి ఒక సాధనము అంటే పైన నిష్ఠులు చెప్పారే కామ్య కర్మలు కర్మ కామ్యతపస్సు కామ్య దానము ఇవి అన్యత్ సాధన ఇతర సాధనములు ఈ ఇతర సాధనములను వేటిని పట్టుకోడు ఇప్పుడు మనిషి మరణించిన తరువాత ఏదో మనకి యాత్ర ఉంటుంది ఆ యాత్ర సుఖంగా ఉండడం కోసం నేను దానం చేస్తున్నాను అన్నాడు అనుకోండి అంటే దానాన్ని ఆశ్రయించినట్టయి వీడు భక్తుడు అంటాడు దానం చేస్తాడు దానం చేయడని కాదు నేను దానం ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను ఈశ్వరుడు నా యాత్రని సుఖదము ఈశ్వరుడే చేస్తాడు అని ఆసక్తి ఆశ్రయము రెండూ కూడా ఈశ్వరుడే అయి మనం మాట్లాడేటువంటి యోగి యొక్క ప్రధాన లక్షణము మయ్యేవ ఆసక్తమనా ఓకే మరి ఇలా ఉంటే ఏమిటవుతుంది అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తక్షము ఈ విధంగా మన ప్రేమ ఈశ్వరుడిపైనే మన ఆశ్రయము లేక మన గమ్యము కూడా ఈశ్వరుడే భగవానుడే ఉపాయము భగవానుడే ఉపేయము ఈ విధంగా కనుక నీవు ఉన్నట్లయితే అప్పుడు నీకు నా స్వరూపము చక్కగా తెలుస్తుంది మాం జ్ఞాస్యసి తెలుసుకోగలుగుతావు ఇప్పుడు లోకంలో మీకు వస్తువులని పొందుట ఒక గమ్యం తత్వాన్ని తెలియుట మరో గమ్యం లోకంలో జనులకు వస్తువులని పొందుటే ప్రధానమైన గమ్యంగా ఉంటుంది తప్పిస్తే తత్వాన్ని తెలియుటా అనే గమ్యము మీకు లోకంలో ప్రజలకి కనపడతాం చాలా తక్కువగా ఉంటుంది తత్వాన్ని తెలియటా అనే గమ్యము అది కేవలము ఆ జిజ్ఞాసువులు వేదాంత ఉపనిషత్తులు గీత అక్కడ మాత్రమే ఉంటుంది ఆ గమ్యం కాబట్టి ఇక్కడ ఇంతటి భక్తి ఇంతటి మహోన్నతమైన భక్తి ఏ భక్తిలో ప్రేమ ఆశ్రయము రెండూ ఈశ్వరుడే ఉన్నాడో అటువంటి మహోన్నతమైన భక్తిని చేస్తే మనకి ఒరిగిదేవిటి అని అంటే లభించేదేవిటి అంటే తెలివి జ్ఞానము లభిస్తుంది అంటున్నాడే నీకు డబ్బు వస్తుంది అధికారం వస్తుంది అని అంటలేదు యథామాం జ్ఞాస్యసి నీవు ఆ విధంగా కనుక భక్తిని చేసినట్లయితే నన్ను తెలుసుకోగలుగుతావు నేను మీకు మనం చేశాను ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి అసోసియేషన్ ద్వారా తెలుసుకుంటారు సంసారాన్ని డిసోసియేషన్ ద్వారా తెలుసుకుంటారు ఇది ఒక రూల్ కాబట్టి నన్ను తెలుసుకుంటావు ఏమీ సందేహం లేదు అసంశయం ఏమీ సందేహం కరలేదు ఈశ్వరుణ్ణి తెలుసుకోవటంలో ఏదో ఎత్కించిత్తు తెలుసుకోవడం కాదు సమగ్రం సంపూర్ణంగా ఈశ్వరుణ్ణి తెలుసుకుంటావు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం అంటే ఈశ్వరునిలో విలీనమైపోవడమే ఇప్పుడు నీటి బుడగా సముద్రాన్ని ఎలా తెలుసుకుంటుంది సముద్రంలో విలీనమైపోయి తద్వారా తెలుసుకుంటున్నా సముద్రం అయిపోవడమే తెలుసుకోవడం అలాగే ఇక్కడ కూడా ఈశ్వరుణ్ణి తెలుసుకు అంటే ఈశ్వరునిలో విలీనము గుట సమగ్రం సో యథా జ్ఞాస్యసి సో అటువంటి భక్తి యోగాన్ని నీకు నేను చెప్తాను తత్ శృము వినుము అయితే మీరు అనొచ్చు ఆయన వింటున్నాడు కదా మళ్ళీ మధ్య చెప్తాను విను చెప్తాను విను ఇలా ఎందుకు అంటే మనస్సు ఇటు చెదిరిపోయి ఉండొచ్చు ఒకప్పుడు మనస్సుతో పోతుంది ఆ మనస్సు అటు ఇటు పోయిన మనస్సుని మళ్లీ వెనక్కి లాగి కేంద్రీకరించడం కోసం హెచ్చరిక అలాగే హెచ్చరిక చేస్తారా శృణు వింటున్నావా వింటున్నావా లేకపోతే నిద్రపోతున్నావా ఆ వింటున్నాను ఓకే మంచిది విను అని అలాగ తచ్చృను భాష్యం యస్త్వం ఏం భూత సమగ్రం సమస్తం విభూతి విభూతిబల శక్తి ఐశ్వర్యాది గుణసంపన్నం మాం యథాయన ప్రకారేణాసీ యస్వం ఏ నీవు ఏం భూత సన్ ఈ విధముగా ఉన్నవాడవై ఈ విధముగాను ఉండుట అంటే నిత్యము యోగమును చేస్తూ ఉంటాడు నిత్యయోగి ఎటువంటి యోగము ఏ యోగములో అయితే ప్రేమ ఆశ్రయము రెండు భగవానుడే అయి ఉన్నాడో అటువంటి యోగమును నిత్యము చేయుట నీవు ఆ విధంగా ఉన్నట్లయితే అప్పుడేమిటవుతుంది అసంశయం నిస్సందేహంగా సమగ్రం అంటే సమస్తం అంటే పూర్తిగా మాం జ్ఞాస్యసి నన్ను తెలియగలవు పూర్తిగా దేవుణ్ణి తెలియట అంటే అంటే ఈశ్వరుని యొక్క విభూతి విభూతి అంటే మహిమ మహిమ అనగానే లోకంలో మహిమ అనే పదానికి ఒక వికృతమైన అర్థం మనకు కనపడుతుంది ఇప్పుడు సపోజ్ నేను ఇలా కూర్చున్నాను అనుకోండి ఇలా ఇలా అనో పండు మీకు ఇచ్చాను అనుకోండి ఇంకా నేను ఈ శివానంద ఆశ్రమం నుంచి నేనుండే రూమ్కి నడిచి వెళ్ళక్కర్లేదు మనుషులు భుధాల మీద కూర్చోబెట్టుకు తీసుకుపోతారు ఊరేగింపు చేసేస్తారు ఇలా ఇలా అని ఓ పండిస్తే అది మహిమ అనుకుంటారు అది మహిమ కాదు లైల్లాని పండిచ్చానంటే అక్కడెక్కడో ఉన్న పండుని హస్తలాఘవం ద్వారా తీసుకుని ఇచ్చానని అర్థం ఏ స్కిల్ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే చేయొచ్చు అండి దానివల్ల ఉపయోగం ఏముండదు వ్యర్థం అంత ఎందుకంటే ఒక మిస్కన్సెప్షన్ కూడా నిర్మాణం ఒక తప్పుడు అభిప్రాయం కూడా జనంలో నిర్మాణం అవుతుంది దానివల్ల అనేక హానులు కలుగుతాయి అనేక అనేకములైన అయోగ్యం అహితములుగలుగుతాయి చాలా ప్రమాదం ఉంది ఇట్స్ నాట్ గుడ్ కాబట్టి అది కాదు మహిమంటే మహిమంటే ఏమిటో చెప్తుంది సూర్యుడు ఉన్నాడు ఎప్పుడూ అలా చెప్పిన టైంకి వచ్చి సాయంకాలం దాకా ఉండి వెళ్ళిపోతూ ఉంటాడు ఏమంటే ఆయన యొక్క అనుగ్రహం చేత ఈ భూమండలం మీద సమస్త ప్రాణులు మనుగడను సాగిస్తూ అది మహిమంటారా కాదంటారా అది మహిమ సో పాల్ బ్రంటన్ అనే ఆయన ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళారు ఎక్కడో బృందావనలో మహాత్ముడి దగ్గరికి వెళ్ళారు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి మీకేమైనా మహిమలు తెలుసునా అని అడిగారు మహిమలు ఏమైనా చూపిస్తారా అని అడిగాడు ఇది సీక్రెట్ జర్నీ ఏదో సే ఇండియా అనే పుస్తకంలో రాశారు పాల్ బ్రంట్ అంటే ఆయన ఒక మహిమ నాకు కనబడుతోంది అన్నారు ఏమిటో చెప్పండి అన్నారు లండన్లో ఒక ఆయన ఉండేవాడు ఆయన రక్తంలో ఒక కణం ఉండేది ఆ కణం ఇప్పుడు నా ముందు కూర్చుని మహిమల గురించి ప్రశ్నిస్తోంది అని చెప్పాడు అంటే తండ్రి రక్తంలో ఒక కణంలో ఉన్నటువంటి ఆ కణము ఒక సెల్ ఒక లివింగ్ సెల్ తల్లి గర్భంలో శిశువుగా నిర్మాణమై ఆ శిశువు పుట్టి పెరిగి లండన్లో ఎక్కడెక్కడా కాదు చుట్టుపక్కల ఎక్కడా కాదు పుట్టి పెరిగి లండన్ విడిచిపెట్టి షిప్ ఎక్కి ఇండియాకు వచ్చి ఇండియా అంతా తిరుగుతూ ఈయన దగ్గరకు వచ్చి మహిమ గురించి అడుగుతున్నాడంటే నువ్వే ఒక పెద్ద మహిమ అని ఆయన అభిప్రాయం కాబట్టి మహాత్ములు ఎప్పుడు కూడా మహిమను ఆ విధంగా దర్శిస్తారు మీరు ఎప్పుడైనా బంతి పువ్వు చూసారా ఎన్ని రేఖలు ఉంటాయండి అబ్బా అన్ని రేఖలు కూడా ఎంత కుదురుగా అలాగ కూర్చో ఉంటాయండి అవి ఒకసారి విప్పిన తర్వాత మళ్ళీ మీరు అలా కూర్చోబెట్టండి అని చూస్తా బంతి పువ్వు ఆ బంతి పువ్వును చూస్తే అమ్మా ఎంత మహిమాన్వితమా అని అనిపిస్తుంది నిజంగా తర్వాత ఆ రేఖ దాంట్లో ఆ కలర్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైనా పరిశీలించారా ఎంత అద్భుతంగా కలర్ డిస్ట్రిబ్యూట్ అవుతుందో మీరు చేసి చూడండి ఒకసారి ఎప్పుడైనా మీ అంతటా మీరు యు కెన్నాట్ ఇమిటేట్ ఇట్ అట్ ఆల్ కాబట్టి ఈ మహిమ విభూతి చంద్రుడు సూర్యుడు పృథివి ఆకాశం వాయువు ఎటు చూసినా మహిమే లోపల చూస్తే గుండె కళేయం లివర్ డైజెషన్ ఇవన్నీ కూడా మహిమలే కాబట్టి ఈశ్వరుని యొక్క విభూతి కణ కణంలోనూ కనపడుతుంది యురేనియం ఆటమ్ని రెండు ముక్కలు చేస్తే దాని నుంచి ఒక మహాద్భుతమైన శక్తి పుడుతుంది అంటే దాంట్లో అంత శక్తి ఉందనమాట ఆ యురేనియం ఆటంలో అటామిక్ పవర్ యాటమ్ ఎంత ఉంటుందండి అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన కణంలో అంతటి శక్తి దాగి ఉంటే అంతకంటే వేరే మహిమే ఉంటుంది ఏం మహిమది అంత అద్భుతమైన మహిమది కాబట్టి విభూతి బలము వాయుదేవుని యొక్క బలాన్ని మీరు ఎప్పుడైనా అంచనా వేయగలుగుతారా వాయువు కనుక వేచటం ప్రారంభిస్తే ఆ బలము అమోఘమైన బలము వాయు రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు నదీ ప్రవాహ రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు బలము శక్తి బలము అంటే ఫిజికల్ శక్తి అంటే బలాశక్తి రెండు ఉన్నాయి కాబట్టి తేడా చూపిస్తున్నా మీకు శక్తి అంటే మీరు ఇంట బుద్ధి ద్వారా అంచనా వేయాలి కానీ కంటికి ఫిజికల్గా కనపడేది కాదు శక్తి ఇప్పుడు సూర్యుడి నుంచి ఎంత శక్తి భూమండలానికి వస్తుంది మీరు అంచనా వేస్తే అది శక్తి బలము అంటే వాయువు వీచినప్పుడు ఫిజికల్గా మీకు అనుభవానికి వచ్చేటువంటి ఫోర్స్ అది బలము సో బలము శక్తి తర్వాత ఐశ్వర్యము ఐశ్వర్యము అంటే కంప్లీట్ కమాండ్ ఈ ఐశ్వర్యాన్ని ఈశ్వర భావము సుప్రీం కమాండర్ అంటారు సుప్రీం కమాండర్ అంటే ఆయన కనుసన్నలలో అత్యద్భుతములైన కర్మలన్నీ అయిపోతూ ఉంటాయి అది సుప్రీం కమాండర్ అటువంటి సుప్రీం కమాండర్ ఈ జగత్తుకంతకీ కూడా ఈశ్వరుడై ఉన్నాడు ఈ సుప్రీం కమాండర్నే ఈశ్వర భావము అంటారు ఆ నియామకత్వ శక్తి శాసకత్వశక్తి దీన్నే మీకు తైత్రీయోపనిషత్తులో వర్ణిస్తారు భీషాస్మాద్వాతః పవతే సూర్యు వాయువు వీచుతున్నది ఈశ్వరుని యొక్క అదుపాజ్ఞలలో వాయువు వీచుతున్నది భీషోదేతి సూర్య సూర్యుడు ఉదయిస్తున్నాడు భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ అగ్నిదేవుడు జగత్తంతా వేడిని కలిగిస్తున్నాడు ఇంద్రుడు వర్షాలని ఇస్తున్నాడు మృత్యుర్ధావతి పంచమీ మృత్యువు ఆయా ప్రాణులను ఆయా సమయాలలో కబళించి వేస్తోంది ఇన్ని విధాలుగా ఈశ్వరుడు జగత్తునంతని కూడా అలా నిరంతరము నియమిస్తూ ఉన్నాడు ఇది ఈశ్వర భావము అని అంటారు అటువంటి ఐశ్వర్యము ఆది శబ్దం చేత కర్మఫల దాతృత్వము ఈశ్వరుడు ఆయా జీవులకు ఖచ్చితంగా హెచ్చుతగ్గులు లేకుండా తేడాలు లేకుండా కర్మఫలాన్ని పర్ఫెక్ట్గా అందజేస్తూ ఉంటాడు ఈ విధమైనటువంటి గుణములతో కూడి ఉన్నవాడు ఈశ్వరుడు ఆ యొక్క ఆ మహిమ ఆ సద్గుణ సంపత్తి అంతా కూడా మనకు అనుభవానికి వస్తుంది సమగ్రం మాం జ్ఞాస్య అది ఎలా తెలుసుకుంటావో అది ఎలా నీకు తెలుస్తుందో నేను వివరిస్తాను యథా ఏమ్రకారేణ జ్ఞాస్యసీ సంశయమంతరేణ ఏమేవ భగవాని సంశయం ఉండకుండా ఇప్పుడు ఒకడున్నాడు భక్తుడు దేవుడి బొమ్మ పెట్టి ఏదో పూజ చేస్తున్నాడు వాడు ఇంకో దేవుడు అంటే ఇలా ఉంటాడు ఇదే దేవుడు అని అనుకుని ఏదో పూజ చేసుకున్నాడు వాడిని గట్టిగా మీరు కలగజేసుకుని హేరా ఇదే దేవుడు ఇంతేనా దేవుడు నీకు తెలుసా అని అడిగారు అనుకోండి ఏం చెప్తాడు ఏమని చెప్తాడు అంటే ఏమోనండి నాకు ఎవరిని ఏం తెలుసు ఏదో పురోహితులు గారు చేయమంటున్నారు చేస్తున్నాను ఏదో మా నాయనగారు చేశారు కాబట్టి నేను చేస్తున్నాను అంటాడు తప్ప నాకు తెలుసు ఎస్ అని చెప్పగలుగుతాడా చెప్పలే కానీ ఆత్మస్వరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకునే జ్ఞాని ఉన్నాడే వాడు నిస్సందేహంగా డే లైట్ క్లియర్ లైక్ డే లైట్ ఎస్ ఐ నో దిస్ ఈజ్ వాట్ ఈశ్వర అని సుస్పష్టంగా ఆ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని చెప్పగలుగుతాడు నిస్సందేహంగా స్పష్టంగా తెలిసి చెప్పగలుగుతాడు అది అగో ఆ విధంగా ఎవడైతే ఈశ్వరుణ్ణి పైన చెప్పిన విధంగా భక్తి చేస్తాడో వాడు ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ఎస్ దిస్ ఈజ్ హౌ ఈశ్వర ఈజ్ ఏవమేవం భగవాన్ సంశయమంతరేనా ఏమీ సందేహం లేకుండగా చెప్పగలుగుతాడు కాబట్టి ఆ రకంగా భక్తిని యథార్థమైన భక్తిని చేసిన సందర్భంలో ఆ క్లారిటీ ఆ విషన్ ఆ సాక్షాత్కారము ఆ వెజ్డమ్ అంటారు అది మనిషికి కలిగి తీరుతుంది అది ఏ విధంగా కలుగుతుంది ఎలాగ దాన్ని మనం సాధించాలి అదంతా కూడా నేను చెప్తాను అని ఆయన అంటున్నాడు తృణూ ఉన్నాను ఉచ్యమానం చెబుతూ ఉన్నాను నా చేత చెప్పబడుతూ ఉన్నది నీవు శ్రద్ధతో వినవలసినది తరువాతి శ్లోకం జ్ఞానంతేహంస విజ్ఞానం इदं वक्ष्यामशेष येह भूय ज्ञातव्यमशिष्य श्लोका गम अंशमेटे इंत अद्भुतम भक्ति चेमी लभि ज्ञानम लभ य्सी तुरु अ ఏమిటి ఆ జ్ఞానము ఆ జ్ఞానాన్ని గురించి రెండు మాటలు చెప్తున్నాడు ఈ శ్లోకంలో మొదటిది జ్ఞానము విజ్ఞానముతో కూడి ఉండాలి అని మొదటి పాదంలో చెప్తున్నాడు రెండవది ఒకసారి ఆ జ్ఞానము పొందిన తరువాత ఇక ఈ సృష్టిలో తెలియదగ్గది ఏది మిగిలి ఉండదు అని రెండో పాదంలో చెప్తున్నాడు గమనించారా తేడా కాబట్టి మొదటి పాదం మీరు చూడండి నేను నీకు జ్ఞానాన్ని చెప్తున్నాను అశేషంగా చెప్తాను కొంత చెప్పి మిగిలిపోకుండా చెప్తాను ఏది మిగిలిపోకుండా చెప్తాను పూర్వం వాళ్ళు ఎంచేసేవారంటే కొంతమంది మహాపండితులు వ్యాకరణ తర్క ఇలాంటి పండితులు ఏం చేసేవారంటే విద్యార్థులకు పాఠాలు చెప్తూ ఉండేవారు పాఠాలు చెప్తే కదా మీరు వీళ్ళ పాండిత్యం లోకంలో ప్రచారం అయ్యేది కూడా చెప్తున్నప్పుడు ఒక మెడికల్ లాంటి విద్యార్థి ఎవడైనా వచ్చి వాడు చెప్పిన పాఠం చెప్పినట్టుగా అలాగా పాదరసలాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే చదివేస్తుంటే కొంత దూరం వెళ్ళాక ఆచార్య పండితుడికి డౌట్ వస్తుంది ఎవరు వీడితో సది ఏ చెప్పిందంతా వీడు వాళ్ళేం చేస్తున్నాడు వీడి ముందు నేను వీగిపోతానేమోనని వాళ్ళు ఏం చేస్తారంటే హోల్డ్ బ్యాక్ చేస్తారు నైంటీ దాకా చెప్తారు స్లో డౌన్ చేసేస్తారు తర్వాత ఓ చెప్పకుండా దాచిపెట్టేస్తారు సో దాట్ హీ రిమైన్స్ ఇన్ఫీరియర్ ఇలాగా ఆధునిక కాలంలో మెడికల్ యూనివర్ మెడికల్ కాలేజీ యూనివర్సిటీలో కూడా చేస్తారని సర్జరీని పూర్తిగా నేర్పరని ఎవరిలో డాక్టర్లు విద్యార్థులు చెప్తుంటే కూడా విన్నాను నేను అలాంటి కల్తీ వ్యాపారం ఏం చెయ్యను నీకు పూర్తిగా చెప్పేస్తాను అశేషత మళ్ళీ ఇంకేం మిగలదు ఏ ఏ విధంగా అశేషత అంటే జ్ఞానం సవిజ్ఞానం విజ్ఞానముతో సహా నీకు జ్ఞానాన్ని చెప్తాను ఈ జ్ఞానం దగ్గర ఒక ఇబ్బంది ఉందండి అది ఎలాగంటే జ్ఞానము అన్నది ఇప్పుడు జ్ఞానం ఉంటుంది తెలుస్తూ ఉంటుంది కానీ అనుభవానికి రాదు అదే అనుభవము కలగదు తెలుస్తూ ఇప్పుడు ఉన్న ఉదాహరణకి సత్యము పలుకవలెము అని పాఠం చెప్పారు వీడికి ఆ పాఠం అర్థమైంది సత్యము అంటే ఏటో తెలిసింది పలకడం అంటే అంతా తెలిసింది ఇంటికి ఏదో చిన్న ప్రశ్న అడిగితే ఆ సత్యం చెప్పాడు అంటే సత్యము పలుకోవలేను అని బుద్ధి యొందు ఉంది కానీ అనుభవంలో లేదు మనకి చాలామంది అలాగే ఉంటారు ఇప్పుడు ఇక్కడ కోర్టుల్లో ప్రమాణం చేస్తారు భగవద్గీతపై ప్రమాణము చేసి నేను సత్యమునే పలికెదనని చెప్పుచున్నాను అని ప్రతిజ్ఞ చేయుచున్నాను అంటాక ప్రతిజ్ఞ చేస్తున్నాడు కదా ప్రతిజ్ఞ భగవద్గీత దాని విలువ దాని మహిమ ప్రతిజ్ఞని భంగం చేస్తే పాపం వస్తుంది తప్పవుది అని అన్నీ తెలుసు వీడికి కానీ ఇంకా ఆ తర్వాత చెప్పి ప్రతి మాట అసత్యమే చెప్తాడు సత్యం చెప్పడు ఇలాగంటే అనుభవాలు మనకు కనపడుతూ ఉంటాయి ఏదో ఒక ఎగ్జాంపుల్ కోసం నేను అలా చెప్పాను కాబట్టి తర్వాత ఇది ఇది ఒక ఆచరణలో ఒక దృష్టాంతం చెప్పాను ఇంకొక దృష్టాంతం జ్ఞానానికి సంబంధించి చెప్తాను చూడండి ఆత్మస్వరూపము అసంగము అసంగోహ్యయం పురుష ఇది మామూలుగా బృహదారంగనిషత్తులో ఒక ప్రధానమైన ప్రతిపాదనము మేజర్ థీసిస్ ఏమిటంటే ఆత్మస్వరూపము అసంగము ఇట్స్ మేజర్ ప్రతిపాదన మనం చదువుతాం జ్యోతిర్బ్రాహ్మణము అని ఉంది దాంట్లో విస్తారంగా దీన్ని వర్ణిస్తారు చదువుతాం పాండిత్యం లెక్చర్ కూడా చెప్పొచ్చు పాఠం చెప్పచ్చు పాఠం వినొచ్చు చదువుకోవచ్చు వ్యాసం కూడా రాయొచ్చు కానీ ని నిజ జీవితంలో వీడు ఏదైనా జరగకూడన్నది జరిగితే వీడు దానికోసం బెంగ పెట్టుకుని దుఃఖిస్తాడు బెంగ పెట్టుకుని దుఃఖించాడంటే ఆసక్తి కారణంగా సంఘం కారణంగా అలా ఉన్నాడని తెలుసుకుంది వాడికి తెలుస్తూనే ఉంటుంది ఏమిటండి ప్రారంభం ఆత్మ అసంగము అనే శాస్త్రం చెప్తోందే మరి నాకు ఈ ఆసక్తి తొలగిపోలేదు నేను ఈ సంఘంతో బాధపడుతున్నాను అని వాపోతాడు కూడా సో ఆ విధంగా తెలిసినదానికి అనుభవానికి వచ్చిన మధ్యలో ఒక పెద్ద ఆఘా పెద్ద గల్ఫ్ అంటారు ఒక పెద్ద భేదము ఆ తేడా అలా ఉండిపోయింది కాబట్టి బౌద్ధిక జ్ఞానము అంటే బుద్ధి యొక్క స్థితిలో తెలుస్తూ ఉంటుంది శాస్త్రీయ పరిజ్ఞానము శాస్త్రంలో ఇలా చెప్పారు అని తెలుస్తూ ఉంటుంది కానీ అనుభవానికి మాత్రం అది రాదు ఆ స్థితి అటువంటి జ్ఞానము అది ఉపయోగం లేదు అంటే పూర్తి ఉపయోగం లేదు ఇప్పటికీ ప్రస్తుతంలో అనుభవంలో లేదు భవిష్యత్తులో వస్తుంది ప్రస్తుతంలో లేదు అలాంటి జ్ఞానం కాదు జ్ఞానము సవిజ్ఞానం జ్ఞానం అంటే పరోక్ష జ్ఞానము విజ్ఞానము అంటే అనుభవపూర్వకమైన జ్ఞానము అనుభవముతో కూడిన జ్ఞానము సో అనుభవావసానా తత్వావగతి అన్నారు శంకరుడు ఒక చోట బ్రహ్మసూత్ర భాష్యంలో అన్నారు తత్వము అంటే ఆత్మస్వరూపము తెలియుట అవగతి అంటే అర్థం పుస్తకాల్లో ఉన్నది తెలిసిందని పాండిత్య రూపంగా తెలిసిందని కాదు అనుభవ అవసాన ఆ తెలియడము ఎలాగంటే అనుభవ రూపంగా తెలియాలి అదే యథార్థమైనటువంటి తెలియడం కాబట్టి అప్పుడే ఇప్పుడు జ్ఞానం ఉన్నది జ్ఞానము యొక్క కర్తవ్య ప అజ్ఞానాన్ని పటాపంచలు చేయటం ఇప్పుడు మీరు శాస్త్రవంత చదివిన తర్వాత కూడా ఆ జ్ఞానం అలాగే ఉంది అంటే ఆ జ్ఞానం చేయాల్సిన పనిని చేయలేదనే కదా అర్థం కాబట్టి విజ్ఞానము అంటే దేని సహకారంతో జ్ఞానము అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుందో దానికి విజ్ఞానము అని పేరు కాబట్టి జ్ఞానమే అజ్ఞాన వినాశము చేసే అవస్థని చేరినప్పుడు విజ్ఞానము అనబడుతుంది కాబట్టి అనుభవముతో కూడిన జ్ఞానాన్ని నీకు బోధిస్తాను అని అంటున్నాడు అది ఫస్ట్ హాఫ్లో చెప్పిన ప్రధానమైన మాట दीनमीद भाष्यकार चूँगी ज्ञान मि तच मद्दय ज्ञान ते तोभ्यं अहम स विज्ञान विज्ञानसहित स्वाभवयुक्त वक्ष्यामी ते तुभ्यं नी को नेग वक्ष्या అహం నేను చెప్పగలను ఏమిటి చెప్పగలను జ్ఞానమును గురించి చెప్పగలను ఏమి జ్ఞానము మద్విషయం జ్ఞానం నా స్వరూపానికి సంబంధించిన జ్ఞానాన్ని నీకు చెప్తాను ఎటువంటి జ్ఞానము సవిజ్ఞానం విజ్ఞానముతో కూడిన జ్ఞానాన్ని చెప్తాను ఏదో లూజ్ కాంటాక్ట్ వల్ల అలా వస్తుంది ఇట్స్ ఓకే విజ్ఞానముతో కూడిన జ్ఞానాన్ని నీకు నేను చెప్తాను ఈ విజ్ఞానం అంటే ఏమిటి స్వ అనుభవయుక్తం ఇదం వక్ష్యామి స్వానుభవం జ్ఞానము బుద్ధి ఎందుంటుంది అనుభవము ఆత్మయందు ఉంటుంది బుద్ధికంటే లోతులో ఆత్మస్వరూపము దానియందు కలిగేటువంటి దానియందు ప్రకాశించేదే అనుభవము కాబట్టి ఆత్మికమైన అనుభవము బుద్ధియందలి జ్ఞానము ఆ తేడా అలా మిగిలిపోకుండా బుద్ధియందు జ్ఞానమైతే ఉంది కానీ ఆత్మికమైన అనుభవం లేదు అనే పరిస్థితి ఉండరాదు కాబట్టి స్వానుభవముతో కూడిన జ్ఞానమును అనగా అజ్ఞానమును పటాపంచలు చేసే సామర్థ్యము జ్ఞానమును నీకు బోధిస్తాను అని అంటున్నాడు ఇది మళ్లీ క్లాస్లో ఫినిష్ చేద్దాం మళ్లీ క్లాస్ అంటే రేపు ఫినిష్ చేద్దాం ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ం శాంతశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దత్సత్ శ్రీకృష్ణాపణమూ